తప్పప్పులు రెన్నెరుగని తప్పు తనందుండి దీన్ని తప్పని కూసే తప్పుడు నరునకు చెప్పెద తప్పుడు చాలించుమనుచు సభవారు వినగా సరే సరే అని సభవారిట్లనగా చెప్పిన వినాకుంటే తప్పు వాణిదేశనుక గొప్పవారిట్లవు సభావారు వినగా సభావారి తప్పులు రెంటిని ఎరుగని తప్పు తనందుండి దీనిని తప్పని కూసే తప్పుడునరునకు చెప్పెద చప్పుడు చాలించు మనుసు సభవారు వెనగా సరే సరే అని సభవారిట్లనగా చెప్పినా వెనకుంటే తప్పు అనిదే సుమి తప్పు కలిగిన వెనుక గొప్పవాడెట్లవును సభవారు వినగా సరే సరే అని సభవారిట్లనగా ఇది పదవిభజన